తల్లిదండ్రులు జీవేశులు ఇలా వ్యోమము నేను నేను ఎరుక మరుపుల కల మేల్క శుక్లాంశంబులు నీరాన్నములు ప్రకృతి పురుషుడు ఎరుక మగడూ కానబడు తెలిసి బయలున్నాది తెలిసి ఈ తెలివి తెలివి చేతనే పట్టి తీసివేయు ప్రకృతి పురుషోడు ఆలు మగడూగానయ్య ఎరుక ఎరుకేక